అన్నియును తన ఆచార్యాధీనము చెన్నుమీర హరిపాద సేవ చేయు మనసా దైవము కొంచము కాడు తాను కొంచెముగాడు భావించి కొలచేవారి పరిపాటి టేవల బతి ముదుగు చేని ముదుగు లేదు వావిరిపోగెత్తేటి వారి వారి నేరుపు తాలము కడమలేదు కర్మము కడమలేదు కే విశ్వాసము కలిగినపాటి తాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు పోలించేటి విద్వాంసుల బుద్ధిలోని నేరుపు జ్ఞానానకు తప్పు లేదు జన్మానకు తప్పు నానాటికి వివేకించి నడచేపాటి పానిపట్టి శ్రీవేంకటపతి ఇంతకు మూలము ఆనుక ఈతని శరణనే వారి నేరుపు